కొయ్యనే రాజంబు వియాలో కోటి నే తీర్థాలు వ్యాలో కొయ్యనే రాజంబు వ్యాలో కోటి తీర్థాలు వ్యాలో కొయ్య ఇల్లల్ వ్యాలో కొన్న కోడల్ అమ్మ ఇల్లల్ల వ్యాలో కొన్న కోడల్ అమ్మ వయలో పంటళ్ళ ఇల్లల్ వ్యాలో దండీ బిడ్డ్యానున్న వ్యా ఇల్లల్ వ్యాలో దండీ బీడ్డానున్న వ్యాలో కొన్నాడి బిడవి ఆరో ఇళ్ల వియారో కొన్నా ఐదనే బోనాలు నీకునే సమ్మ వియారో ఐదునే నీకునే సమ్మ కొయ్య రాజులేమో వియాలో బోనాలు చేతులు వియాలో కొయ్య రాజులేమో వియాలో బోనాలు చేసురు వ్యాలో ఏడంతురాలది వీయాలో ఎండియ బోనాలు వియాలో ఏడంతురాలవియాలో ఎండియ బోనాలు వియాల పాలంతురాలై వియలో పౌడియ బోనాలు వియాలో పాలంతురాలై వియాలో పౌడీయ బోనాలు వియాలో మూడంతురాలై వియాలో వియాల పత్తాకురియాలో పౌడివేజీ కోటిగా కొట్టేటి వియాలో కొబ్బరి కాయలు వియలో గోటే వియాలో ఆలో పరికాయలు ఆలో పక్కునగే టీవీ ఆ లో పాలకాయలు పక్కునగే టీవీ ఆ లో పాలకాయలు ఆలోసే టీవీ నిమ్మకాయాలమ్మ వియాలో నిరాటి వియాలో నిమ్మకాయలమ్మ వియాలో చంద్రకాయ చెటి వియాలో చంద్రము పాటాలు వియాలో చంద్రకాయ చెటి వియాలో చంద్రం పాటాలు వియాలో వజ్రకాయ సేటి వియాలో వగ్గివే పాఠాలు వియాలో వజ్రకాయ సేటి వియాలో పాఠాలు వియాలో కట్టుబట్టలు తిరివియాలో సుట్టలే చేసిరా వియాలో పట్టుబట్టని బోనాలు వియ్యాలో నెత్తిల వెతిరి వేయాలో చక్కని బోనాలు వియాలో నెత్తిల వెట్టిరి వేయాలో గనగాన తప్పులు వియాలో గంటలు మూగలు వేయాల గనగాన తప్పులు వియ్యాలో గంటలు మూగలు వియ్యాలో డప్పులు కొమ్ములు వేయాలో దగ్గరిలా వట్టలో డప్పులు కొమ్ములు వియ్యాలో లో ఆటపాడలతోటి వేయాలో వాడుకుంటా వాళ్ళు వియాలో ఆటపాడతోటి వియాలో వాడుకుంటా వాళ్ళు వియాలో నెట్లా బోనాలు వియాల ఎత్తుకొని వాళ్ళు వియాలో నెత్తల బోనాలు వియ్యాలో ఎత్తుకొని వాళ్ళు వియాలో నూట కొత్తి వియాలో కోట దీపాలు వ్యాలో నూట కిలో సత్తి వియాలో కోట బోనాలు వియాలో కోటినే మందిని వియాలో కొండలెక్కి వచ్చే వియాలో కోటినే మందిని వియాలో కొండలెక్కి వచ్చే వియాలో సంకల్ల బాలలా వ్యాయాలో సంకలెత్తుకోని వేయాలో సంకల్ల బాలలా వియాలో సంకలెత్తుకోని వియాలో సక్కని సమ్మమ్మ వియాలో చందమామల పోలు వియాల సక్కని సమ్మమ్మ వియాలో చందమామల కోరు వియాల పాముల వియలో అందుకు వియలో అందుకుంటున్నదా వియాలో గురికేటి పాముల వియాలో నోరు కట్టేసిన వియాలో గురికేటి పాముల వియాల నోరు కట్టేసిన వియాలో వట్టి జంజరాలే సింది వయలో జరిపోల వట్టి వీయాలో జంజరాలే సింధి వట్టి వీయాలో తలకట్లు కట్టింది వీయాలో తలకట్లు కట్టింది వియాలో నాగు పాముల వట్టి నడికట్లు కట్టింది వియాలో నాగు పాముల వట్టి నడికట్లు కట్టింది వియాలో చుట్ట పురుగుల వియాలో చుట్టలే చేసింది వియలో బట్టి వియాల సుట్టలే వియాలో పెద్ద పాములు వియాలో పెద్ద నేలు వియాలో పెద్ద పాములు వియాలో పెద్ద చిన్న పాములు వియాల సిట్కనే వేయాల చిన్న చిన్న పాములు వియాల సిట్కనే కొచ్చే కొండనే రాజ్యంబు వీయాలో కోడినే తీర్థాలుయలో కొండనే రాజ్యంబు వీయాలో కోడి తీర్థాలు వీయాల కోటొక్క మందినే వియాలో కొండలెక్కి వచ్చి వియాలో కోట మందినే వయలో కొండలెక్కి వచ్చి వీయాలో బుధవారం నాడు వియాలో తల్లిని కొలుసు వియాలో బుధవారం నాడు వియాలో తల్లిని కొలుసు బేసవారం నాడు వియాలో బిడ్డకు పండుగ వియాల బేసవారం నాడు వియాలో బిడ్డకు పండుగ వియాలో తల్లి గద్ద ఉండేవియాలో పిల్ల గద్ద ఉండేవియాల కోటినే రాజా వియాలో వీయాలో పోయ్యనే రాజా నవటినే తీర్థాలు వియలో సంతానము లేలల్లు వియాలో సగల వియాలో సంతానము లేల్లు వియలో సగల మందచ్చిరి నాకొక్క కొడుకునే వియాలో పుడితనే సమ్మమ్మ వియాల నాకొక్క కొడుకునే వియాలో పుట్టనే సమవ వియ్యాలో బంగారం వియాలో నేను వంచి పెడువ్యాలో కొడుకెత్తు బంగారం వియాల నేను మంచి పెడులో నాకొక్క బిడ్డనే వియాలో పుడతనే వియాలో నాకొక్క బిడ్డనే వియాలో పుట్టనే వియాలో బిడ్డెత్తు బంగారం వియాలో నీకు మంచి పెడువాల బిడ్డెత్తు బంగారం ఇయాలి నేను వంతి పెడు వీయాలా ఘనమైన పండుగ వియాల గట్టుకు సాగిన వియాల ఘనమైన గట్టుకు సాగనా కోరిన వారికి వీయాల పడుకులానిస్తుంది వియాల కోరిన వారికి వెయ్యాల పడుకులానిస్తుంది వియాల అడిగిన్న వారికి వియాల వాడి సంతానం బుయాల అడిగిన్న వారికి వెయ్యాల ो ग्रीया चना चीया नलने कुलमो नोड़ो नर लाम पोको रियावे तेन వియాల శ్రీమలా పుట్టోల వియాలో జేనాలు వచ్చిరా శ్రీమలా పుట్టోల వియాలో జేనాలు వచ్చిరా వియాల ఐదునే బోనాలు వియాలో కొయ్యరాజులు చేసరి వియాలో జలపేయ రక్తాలు వియాలో వారంభం జలపేయ రక్తాలు వియాలో వారంభం గాదను బాడని ఎరుయాలో భూమిలో రక్తం బాడాలి ఎదురుయాలో రక్తం జలిమెత్ వో వియాలో రక్తంలో జలిమెలో రక్తసారాలమ్మ వియాలో గట్టుకు ఉట్టింది వియాలో గణమైన సారమ్మ వియాలో గట్టుకు ఉట్టింది వియాలో గణమైన సారమ్మ వియాలో తల్లి పిల్లలకే మవ్యాలో తండ్రిగా పండుగ వియాలో తల్లి పిల్లలకే మవ్యాలో తండ్రిగా పండుగ వియాలోబ్బబ్బామ వియాలో వాగరాదు తల్లి వియాలోబ్బబ్మ వియాలో వరాదు తల్లి వియాలో అడ్డబట్టనవియాలో అడ్డబట్ట తెలపయ్య రక్తాలు వయాల కల్లునే కాగల్లు వియాలో తెలపయ్య రక్తాలు వయాల కళ్ళునే కాగల్లు వియాల కల్లునే వియాలో వయాల ఆరంభమైతయా వియాల కల్నే పండుగ వియాలో చేసు తాబు తల్లి వ్యాలో నాకే మీ పండుగ వియాలో చేత తాబు తల్లి వ్యా ని సమ్మమ్మ వియాలో పండ్లు కొరకాబట్టే వియాలో చక్కని సమ్మవ వియాలో పళ్ళు కొర కాబట్టి సుసేటి కళ్ళల్లో వియాలో సూదులెట్లా వర్తు వియాల సుసేటి వియాలో సూదులెట్లా పౌడిద్ద రాజునే వియాలో సమ్మమ్మ భర్తన వియాలో పౌడిద్ద రాజునే వియాలో పండుగా చూసి నీ వియాల నీ కళ్ళు మండన వియాల నా పండుగ చూసి నీవియాల నీ కళ్ళు మండన వియాల నువ్వు ఉంట వియాలో నా జాతర తాగదు వియాల ఇట్ల నువ్వు ఉంట వియాలియాలో ఎట్ల చేతు నేను వియాల అన్నది సమ్మమ్మ ఎక్కడ ఉన్నవు వియాలో నా తండ్రి శంకరుడ వియాల ఎక్కడా ఉన్నవ్వు వియాలో నా తండ్రి శంకరుడ వియాలో ని గర్భమందున వియాలో జన్మమె తినను వియాలో ని గర్భమందున వియాలో జన్మమెట్టినా నువ్వు కోట ఒక్క దేవతల వియాలో కోడెనా గుంబాము వియాలో మోడల్వి ఆలో కొ నా తండ్రిని దలిసింది ఆలో సక్కని సమ్మవ తండ్రిని దలిసింది ఆలో సక్కని వియాలో తండ్రిని దలిసింది వీలొ సక్కని సమ్మ వియాలో తండ్రిని దలిసింది వ్యా సక్కని సమ్మవాల గోరడు బండారు వియాలో చేతవట్టి నాది వ్యాల భార్య చేతవట్టి నాది వియాలో నదును మీదను వాల గుప్పినాది తల్లి వ్యాలో నాదు మీదను వారో గుప్పినాది తల్లి వియాలో ఎల్ెల్లా మంత్రాలు వీయాలో ఎల్ల నాది ఎల్లెల్ల మంత్రాలు వియాలో ఎల్ల గది వినాది వీయాలో పుట్టంగ నా వ్యాయాలో పుట్టడు మంత్రాలు వియాలో పుట్టంగ నా మంత్రాలు వియాలో పెరిగంగ పెద్దనే మంత్రాలు వియాలో పెరిగంగనేచన పెద్దనే మంత్రాలు సమ్మమ్మ వియాలో చందమామల బోలు వియాల సక్కని సమ్మ వియాల సందమామ బోలు వియాల ఎలిగనే వృక్షానికి వియాల పుట్టవుట్టించిన వియాలో ఎలిగనే వృక్షానికి వీయాల పుట్టవుచ్చిన వియాల ఈ యొక్క పుట్టల వియాల వారంభేస్తా వియాల ఈ యొక్క వియాల వారంభ చేస్తే వియాల చక్కని నాగున్ని ఏమి అయ్యావటాల చక్కని నాగున్ని ఏమియాల పుట్ట పుట్ట నాగు వయాలా పుట్ట పుట్ట పుట్ట పుట్టనేయాలో కొడనే నాగన్న వియాలోవుల పుట్టన వియాలో కూడా నాయన్న వియాలో పన్నెండు సిజుల వియాలో నా వియాలో పన్నెం సియాల నా పడే నాన్న వియాలో మచ్చ మచ్చకు నీకు వియాల మంత్రురాలు స్వామి వియాలో మత నీకు వియాల మంత్రారాలు స్వామి పౌడిద్ద రాజుని వియాల ఆ యొక్క పుట్టల వియాల పడిత రాజును వియాల పౌడిద్ద రాజుని వియాల వారంభు పెట్టన వియాల ఎలిగనే చెట్టుకు వ్యాల పుట్టల ఉంచిన ఎలిగనే చెట్టుకు గల్లి గద్ద ఉండే వియాలో పిల్లగా దా ఉండేవియాలో తల్లి గద్ద ఉండేవియాలో కోటొక్క వియాలో सम्मात भी आच्ने वाला सामम्म जातर भी आद लेस वाला सियालो ये वि కోరనే బోనాలు తల్లికిసరి విరనే బోనాలు తల్లికిసరి విమీ మొక్కీనల్లు హనే వయ ఎమీ మొక్కీనల్వీ హదనే వయ ముడి తిరువయాల మస్తగా తిరు మువాడి తిరువ మస్త డే బుయా బాలలు శివ హే బివాలి బాలివ మూసి ఆ సంతోష పడతి మిష ख बाल सतोष पड़ी वाला अड्डे अमालो ओडिव अड्डे अमालो ఇంటికిద్దైట తల్లి రప్పించుకునేవి ఇంటికి ధర్ణవియాలా తల్లిచుకునేవియాల కోటక్క జనాలు వియాల తీర్థానికి వచ్చిరి వయాల కోటక్క జేనాలు వియాల తీర్థానికి వచ్చి వియాల దండిగా తీర్థము వియాల మెండుగా గాయన వియాల దండిగా తీర్థము పరుద్రుడు వియాలో చక్కగా పాత పరుద్రుడు వియాల సమ్మమ్మ జాతర వియాల ఇంత దండి గుండె వియాలా సమ్మమ్మ జాతర వియాల ఇంత దండి గుండె వియాల చేతికి గాజులు వియాల పెట్టిన హాడివియాల చేతికి గాజులు వియాల పెట్టిన ఆడివియాలో చేతికి గాజులు వియాల వియారో ారో తెచ్చిలువారా డి దాని పండుగ వియాల ఇంత దండ్రి గుండె వియాలి ఇంత దండ్రి గుండె వియాల ధండ్రుపు తండ్రి కవియాల వాచక్క దానము వియాల తండ్రూపు తండ్రే కవియాల వాచక్కదానము వియాల దానిని నేనైనా వియాల మోహించుతానా వియాల దానిని నేనైనా వియాల మోహించుతానా నాలనే డినియాలో పాపకాలి వాడు సొమ్మమ్మ మీదనే వియాలో కక్షలు పట్టిండు వియాల సమ్మమ్మ మీదనే వియాలో కక్షలు పట్టిండు వియాలో హాజనాడి దాని వీయాలో తీర్థంబు ఉండనా పాత పరుద్రుడు వియాల విద్యానికి వస్తుండూ వియాల పాత పరుద్రుడు వియాల విద్యానికి వస్తున వియాల కత్తి పిగుడవాలో కయ్యానికి వస్తుంది వియాలో కత్తిలేపిగుడవాల కయ్యానికి వస్తుంది వియాలో గోరుగోరిద్దము వియాలో గోరంగజరి వ్యాలో గోరు గోరుద్ద వియాలో గోరంగజి వ్యాలో చెయ్యి చెయ్యి గలిపియాలో చేద్దం ఏచవియాలో చెయ్యి చెయ్యి గలిపి లు కలిపి కాలు యుద్ధం చేసే వియాలకాలు కలిపి కాలు యుద్ధం చేసే వియాల వరంగల్ జిల్ల వియ్యాలో ఒడ్డలే బీడారు వియాల వరంగల్ వరంగల్లు లోపల వియాల వీర సోమన్ననే వయాల వరంగల్లు లోపల వయాల వీరసోమన్ననే వయాల శంబునే గుల్ల పూజ కావియాలో కాలో అక్కడ ఓతివా వియాల పూజ అయ్య కాలో వియాలో సక్కని దేవుడు వియాలో తొక్కినే పట్టనే వియాలో చక్కని దేవుడు వియాలో చెంబునే గుల్ల వియాలో భగవంతుడుండే వియాలో చెంబునే గుల్ల సమ్మమ్మ వియాలో విద్య మూజే వచ్చే వియాలో చక్కని సమ్మమ్మ వియాలో విద్య మూజే వచ్చే వియాలో దండు మీద దండు వియాలో వా పరుద్రుడు వియాలో దండు మీద దండు వియాలో వా పరుద్రుడు వియాలో కత్తిలేపిగుడవియాలో కయ్యంబుస్తుండు వియాలో కత్తిలేపిగుడవియాలో కాలు కలిపియాలో కాలు యుద్ధం వేసే కాలు కాలు కలిపి కాలు యుద్ధం వేసేవాల చెయ్యి చెయ్యి గలిపియాలో చేతి యుద్ధం వేసేయాల చెయ్యి చెయ్యి గలిపి యుద్ధం వేసేవియాలో దమ్ములే పుట్టనే వయాల చక్కని తల్లికి వయాల దమ్ములే పుట్టనే వయాల చక్కని తల్లికి వయాల గు ఆలో జరడు వియాలో చంబులే గుల్ వియాలో జర పంతి పూజ చండి వయాల పల్లెంబు పట్టింది వియాల బంతిపు బియాల పల్లెము పట్టింది వియాలో దేవుడే బస్మన్న వియాలో వచ్చవు కుండమ్మ వియాల దేవుడే బసమన్న వియాల వచ్చవు కుండమ్మ వియాలో నా బిడ్డ సారలి వియాల కొడుకునే చంపన్నవియాలో నా బిడ్డ సారలి కొయ్యనే రాజంబు కోడినే తీర్థాలు కొయ్యనే రాజంబు కోడినే తీర్థాలుయాల సక్కని తల్లికి వయాల దండియా పండుగ సక్కని తల్లికి వెయ్యాలండియాగా పండుగ వియాల దండిగా పండుగ వియాల మెండుగా తీర్థంబు వయాల దండిగా కున్నె టి వియాలో కోడి పుంజులేమో వియాలో కున్ను వియాలో కోడి పుంజులేమో వియాలో ప్రజలోకమైతేయాలో నీకు గోతురమ్మ వియాలో ప్రజ లోకం అయితే నీకు గోతురమ్మ వియాలో కోటిగా కొట్టేటి వియాలో కొబ్బరి కాయలు వియాల కోటిగా కొట్టేటి పక్కన కొట్టేటి పాలనే కాయలు వియాలో పక్కన కొట్టేటి పాలనే కాయలు వియాలో నిలువునా గోసేటి వ్యాలో నిమ్మ కాయాలమ్మ వియాలో నిలువునా కోసేటి వ్యాలో నిమ్మ కాయాలమ్మ వియాలో గు కాయలు వియాలో గుమ్మడి వియాలో బోనాలు చేతురు వియాల మొక్కులు నల్లు వియాలో బోనాలు చేతురు వియాలో బంగారి బోనాలు వియాలో లోగులు చేతురు వియాల బంగారి బోనాలు వియాలా లోకలు చేసురుయాలో బంగారి బోనాలు వియాల ప్రజలు చేసరి వయలో బంగారి బోనాలు వియాల ప్రజలు చేసిరి వయలో అడిగిన వారికి వియాల వాడల్లనిస్తవి వయలో అడిగిన్న వారికి వెయ్యాలనిస్తివిలో కోరిన వారికి వియాల కొడుకులానిస్తే వయలో కోరిన వారికి వెయ్యాల కొడుకులానిస్తవి వయలో కొడుకెత్తు బంగారం వియాల పంచి పెట్టా వీరి వయలో కొడుకెత్తు బంగారం వియాల పంచి పెట్టా వయ బిడ్డలానిస్తే సక్కని సమ్మమ్మ వియాల బిడ్డలానిస్తనే వియాల సక్కని సమ్మ వియాల రేత బంగారం వే పండుగ వియాలో తల్లియాలో పండుగ ప్రజలోకమంతను వియాలో పండుగ పండుగ గుండెముల తాణాలు వియాలో నీగుళ్ళ పూజలు వియాలో గుండె తాణాలు పూజలు వయాల దయ్యాల మడుగుళ్ల వ్యాయాలో దండి తనాలు వ్యాలో దయ్యాల మడుగుళ్ల వ్యాలో దండిగా తనాలు వ్యాలో